దీన్ని కలియుగం అనకూడదు పిల్ యుగం అనాలి ఎందుకంటే పిల్స్ మనుషులు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా పిల్స్ మీద ఆధారపడి ఉంటారు ప్రతిదానికి పిల్లే అలా పిల్లులోకి వెళ్ళిపోకూడదు ప్రతిదానికి పిల్లంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిట్రికేషన్ కాదు పిల్లు అంటే మందు సో ప్రతిదానికి పిల్లుకి పోకూడదు సో అత్యవసరమైనప్పుడే పిల్లు తీసుకోవాలి ఈ పిల్లు వ్యాధి ఈ పిల్లు సమస్య ఎందుకు వచ్చిందంటే మనం మానసికంగా మౌఢ్యం అంటే అవివేకము దేహముతోటి మనస్సుతోటి తాదాత్మ్యాన్ని కలిగి ఉండడం వల్ల వచ్చింది ఆ తాదాత్మ్యాన్ని బ్రేక్ చేసుకుని శాస్త్రాన్ని శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసనం చేస్తూ ధ్యానం చేసుకుంటూ దేహాన్ని సాక్షిరూపంగా దర్శిస్తూ దేహంలో వచ్చేటువంటి రోగము వృద్ధాప్యంలో వచ్చే మార్పులు వస్తాయి ఇక్కడ ఇక్కడేమో ముడతలు వచ్చాయనుకోండి జుట్టు తెల్లబడుతుంది వెంటనే రంగు వేసేయడం అంటే అర్థం ఏంటి ఈ నాట్ యాక్సెప్టింగ్ చుట్టూ తెల్లబడటము అనే ప్రకృతి ధర్మము ప్రకృతి ధర్మము అంటే ఈశ్వర అర్థం అది దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయేటంటే ఇంకా ఏమనమంటారు అటు ఆ వివేకానికి ఏమని చెప్పాలా ఆ అమెరికాలో ఏం చేస్తారో తెలిసిన ముఖం ముడతలు పడ్డప్పుడు ఇంజక్షన్లు చేస్తారు అక్కడ ఇంజక్షన్లు చేస్తే ఆ ముడతలు పోయి మళ్ళీ సాఫ్ అయిపోతుంది ఇండియాలో ఏం లేడీస్ ఇండియాలో ఏం చేస్తారు ఆ ముడతల్ని గ్రేస్ఫుల్గా అలాగా ధరించి ముందుకు వెళ్తారు ముడతలున్నాయంటే జీవితంలో గొప్ప అనుభవాలని సంపాదించినటువంటి వ్యక్తి మనం వారి యొక్క సలహా తీసుకోవచ్చు అమ్మగారు అందరూ దండం పెడతారు ఇట్ ఈజ్ చాలా గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తారు ఇండియాలో అమెరికాలో ఎ కెనాట్ యాక్సెప్ట్ ఏవేవో పిచ్చి పిచ్చి కెమికల్స్ అన్నీ వాడతారు దానివల్ల రోగాలు వస్తాయి హాలీవుడ్లో సూయిసైడ్ దాకా పోతుంది ఈ ఇష్యూ ఇట్ గోసప్ టు సూయిసైడ్ ఇదంతా కూడా కరడుగట్టినటువంటి దేహాభిమానము దేహాధ్యాస అది ఉండకూడదు ఎప్పుడైతే దేహాధ్యాస నుంచి మీరు వివేకంతో బయటపడతారో ఈశ్వరుణ్ణి శరణాగతి చేసి హృదయంలో ఆత్మరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి మాత్రమే ఆశ్రయించుకుని జగత్తును దేహాన్ని మనస్సును ఈ మూడింటినీ ఆశ్రయించకుండగా ఐ డు నాట్ సీక్ ఎనీథింగ్ ఫ్రమ్ ది వరల్డ్ ఐ డునాట్ సీక్ ఎనీథింగ్ ఫ్రమ్ ది బాడీ ఐ డు నాట్ సీక్ ఎనీథింగ్ ఫ్రమ్ ది మైండ్ i am watayam I, i am the fullness in myself i am aham asmi asadrupuduga undi thana yokka purnatvanna avishkarinchukune anatmarupamulaina tventi dehaadulayindu aatmaadhyasanam tolaginchukune alaa undipodam saakshiga vadu janamaranamulondi vimuktuledu idi janamarana moksha prakriya idi vedanta prakriya andamo జరామరణమో జరామరణయ మోక్షార్థం జరామరణముల యొక్క విముక్తి కొరకు మాం పరమేశ్వరం ఆశ్రిత పరమేశ్వరుడనైనా నన్ను ఆశ్రయించి మత్సమాహితిత్ సంత అంటే ఆత్మరూపుడుగా ఉండే ఆత్మచైతన్యస్వరూపుడనైన నాయందు మనస్సును విలీనము చేసి ఇప్పుడు మీరు చూడండి అయామ్ ది బాడీ అన్నారనుకోండి మీరు ఒక హైటు వెయిట్ ఉన్నటువంటి ఒక ఫిజికల్ షేప్ తోటి మమేకమైపోయి జడప్రాయులైపోతారు అలా ఉండకూడదు దేహాన్ని సాక్షి చైతన్య రూపంగా చూడడం తర్వాత మనస్సుని సాక్షిగా దర్శించటం తర్వాత అహంకర్త అనేది తప్పు అహంకర్త తప్పు అది అహంకర్త నేను కర్తను కాదు సో కాబట్టి ఇప్పుడు ఎందుకంటే ఈ ఒక్క ప్రిన్సిపుల్ మీద మనిషి యొక్క దుఃఖమంతా కూడా హ్యాంగ్ అయి ఉంటుంది వీడు అహంకర్త అనుకుంటాడు యౌనల్లో ఉన్నప్పుడు ఆ కర్తృత్వంతో అనేక క్రియలను చాలా స్వతంత్రంగా ఆచరిస్తూ ఉంటాడు స్వతంత్రకర్త పాణిని మహర్షి సో కాని వయస్సు వచ్చేస్తుంది దేహానికి నాకు కాదు దేహానికి వయస్సు వచ్చేసేపటికి కర్తృత్వం వీగిపోతుంది వీడు పని చేయలేడు కాబట్టి నేను కర్తను క్రియలను చేయలేకపోతున్నాను ఒకప్పుడు క్రియలను చేసేవాడిని ఇప్పుడు చేయలేకపోతున్నాను అనేటువంటి ఈ బే ఈ బేసిస్ మీద ఈ అజ్ఞానం బేసిస్ మీద మొత్తం వృద్ధాప్యము యొక్క దుఃఖం అంతా ఆధారపడి ఉంటుంది సపోజ్ వృద్ధాత్మ్యం వచ్చేపటికి వీడు శాస్త్రాన్ని శ్రవణమననాలు చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఆత్మ అకర్త ప్రకృతై క్రియమాణాన్ని గుణై కర్మాని సర్వశ దేహము ఇంద్రియములు మనస్సు ఆ మూడు కలిసి క్రియల్ని చేస్తాయి దేహం చేస్తుంది ఇంద్రియాలు చేస్తాయి మనస్సు సంకల్పించి చేయిస్తుంది వాటి మూడు మంచిన గుణాగుణేశు వర్తంతే ఇతి మత్వా నజ్జతే గుణాగుణేశు వర్తంతే దహేంద్రియ మనస్సులు అనేవి గుణకార్యములు గుణ అంటే గుణకార్యములు అని అర్థం ఆ గుణకార్యములు గుణేశు శబ్దస్పర్శ రూపరస గంధముల ఎందు వర్తంతే అంటే ప్రవర్తంతే ప్రవర్తిల్లుతో ఉంటాయి అహం సాక్షి ఇది మత్వా నజ్జతే అని తెలుసుకుని ఆవిడేందు ఆసక్తి పెట్టుకోడు ఆసక్తి అంటే ఏమిటి కర్తృత్వాసక్తి భోక్తృత్వాసక్తి లేక ఫలాసక్తి ఈ రెండు ఆసక్తులు పెట్టుకోడు ఈ లోపల దేహం జ్వర పొందుతుంది దాని యాక్టివిటీ లెవెల్ తగ్గుతుంది అయినా ఏం పర్వాలేదు రోగం వస్తుంది మంచం మీద పడి ఉంటాడు అయినా ఏం పర్వాలేదు కర్తృత్వం ఉండి రోగం వచ్చింది అంటే రోగ బాధ టెన్ మనం పనులు ఏమీ చేసుకోలేకపోతున్నామే అనే బాధ నైంటీ పర్సెంట్ ఇటు వెళ్ళలేకపోతున్నాం అక్కడికి వెళ్ళలేకపోతున్నాం అనే బాధ నైంటీ పర్సెంట్ కొంత రెలిజియస్ రిచువల్ కూడా ఉంటుంది నేను ఈ ఒంట్లో రోగం వచ్చేసింది లేకపోతే ఈ వ్రతం చేసేవాడిని ఆ తీర్థయాత్ర చేసేవాడిని కర్త ఇది కర్త కదా బదిలీ వెళ్దాం అనుకున్నాను రోగం వచ్చేసింది వెళ్ళలేకపోయానని బెన్న పెట్టు మామూలుగా సుఖంగా రోగ రోగానికి దుఃఖం ఏదో ఫిజికల్ దుఃఖం ఉంటుంది దానికి ఇది తోడవుతుంది కాబట్టి మత్సమాహిత చిత్త అకర్తృ అభోక్తృ ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఆ ఈశ్వరుని ఎందు సమాహిత చిత్తుడై అంటే ధ్యానం ఆరోగ్య అయిన చెప్పిన ధ్యానం అంతా చేసుకుంటూ ఆత్మనిష్టను కలిగి ఉండాలి అలా ఉంటే జరామరణాములు వీణేమీ చేయలేవు యతంతి ప్రయతంతేతే ఎవరైతే ఈ విధంగా ప్రయత్నిస్తారో తెవారు పరం బ్రహ్మ తద్విదుహు ఆ పరమాత్మను తెలుసుకుంటారు ఇంట్లో రహస్యం ఏంటంటే ఈ దేహము ఈ మనస్సు ఈ మధ్యలో ఇంద్రియములు ఉంటాయి వీటిలో పరమాత్మ ఆత్మ చైతన్య రూపంగా వీటిలో ఫిక్స్ అయి ఉంటాడు ఎం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాడు ఇట్ ఈజ్ ద ఇన్ఫినిట్ ఎంబెడెడ్ ఇన్ ది ఫైనైట్ ఈ ఫైనైట్ అంటే పరిచ్ఛిన్నమైన దేహేంద్రియ మనస్సంఘాతమునందు అనంతమైన పరమాత్మ రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాడు ఇప్పుడు కొండలో నీళ్లు పోసి ఎండలో పెడితే దాంట్లో సూర్య ప్రతిబింబం కనపడుతుంది ఈ సూర్య ప్రతిబింబము ఆ బింబము లేకుండా ప్రతిబింబం ఉంటుందా ఉండదు బింబము నుంచి ప్రతిబింబం వచ్చింది సపోజ్ బింబం లేకుండా మీరు అడ్డు పెట్టారనుకోండి ఇక్కడ ప్రతిబింబం ఉండదు కాబట్టి ప్రతిబింబము యొక్క సత్తా ఏమిటి బింబ సత్తయే ప్రతిబింబ సత్తా బింబం ఉంది కనుక ప్రతిబింబం ఉంది బింబం లేకపోతే ప్రతిబింబం లేదు అంటే అర్థం ఏంటి గోల్డ్ ఉంటే నెక్లెస్ ఉంది గోల్డ్ లేకపోతే నెక్లెస్ లేదు కాబట్టి నెక్లెస్ యొక్క సత్త ఏమిటి గోల్డ్ యొక్క సత్తయే నెక్లెస్ యొక్క సత్తా ఇప్పుడు నెక్లెస్ ఈజ్ అన్నాడు ఆ ఈజ్నెస్ది ఏంది గోల్డ్ ఈజ్నెస్ బెట్ గోల్డ్ అదే రకంగా ద ఈజినెస్ ఆఫ్ ది రిఫ్లక్షన్ ప్రతిబింబము యొక్క సత్త ఏని సత్త బింబము యొక్క సత్తా ఇప్పుడు ఘటము యొక్క పరిమాణము ఆ బింబసత్తని తగ్గిస్తుందా ఘటం చిన్నది కాబట్టి బింబసత్త చిన్నదా ఘటం పెద్దది బింబసత్త పెద్దదా కాదు వాస్తవంలో బింబసత్త ఈ ఘటము యొక్క చిన్న పెద్ద వాటి చేత ప్రభావితం కాదు ఘటనలో ఉన్న నీరు మురికిగా ఉంది కాబట్టి బింబము మురికిగా ఉంటుందా బింబసత్త ఘటంలో నీరు కదులుతోంది కాబట్టి ప్రతిబింబం కదిలినట్టు కనపడుతుంది కాబట్టి బింబసత్త కదులుతుందా లేదు బింబసత్త చిన్న పెద్ద అనే పరిణామం ఉండదు మురికి క్లీన్లీనెస్ అనేటువంటి ధర్మములు బింబసత్తకు చెందవు బింబసత్త ఎందు ఏ చలనమో ఉండదు అవునండి ఆత్మస్వరూపం అట్టిది నీవు ఆ బింబసత్త విని నీవు ఇదే హేంద్రియాదులు కావు కాబట్టి నీవు నీ స్వరూపాన్ని సాక్షి తెలుసుకుని సాక్షి చైతన్య రూపంగా నీవు నిలిచిఉంటే జరామరణ మోక్షం ఇప్పుడే ఇక్కడే సెటిల్ అయిపోయిందంటే అదే ప్రయత్నం ఇక్కడ ఎవళ్ళైతే అలాగే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి తమ హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ఉన్న పరమాత్మ తెలిసిపోతాడు తద్విదు వాళ్ళు తెలిసేసుకుంటారు అహం బ్రహ్మాస్మి అని చక్కగా అంతే అంతేకాకుండా కృత్స్నం సమస్తం అధ్యాత్మం ప్రత్యగాత్మ విషయం వస్తు తద్విదుహు వాళ్ళు తెలుసుకుంటారు ఏం తెలుసుకుంటారు బ్రహ్మవిదు తద్బ్రహ్మవిదు ఆ పరబ్రహ్మను తెలుసుకున్నారు ఇంకా ఏం తెలుసుకున్నారు కృత్సనం అధ్యాత్మం కృత్సనం అంటే సమస్తమైన అధ్యాత్మమును తెలుసుకుంటారు ఈ అధ్యాత్మం అంటే వన్ సెల్ఫ్ ఈ వన్ సెల్ఫ్లో ఏమున్నాయి ఏమున్నాయంటే దేహము కలదు దేహము అది ఒక సింగిల్ హోమోజీనియస్ ఎలిమెంట్ ఏమి కాదు ఇప్పుడు మిఠాయి ఉంది మిఠాయి మిఠాయిలో ఏమున్నాయి పు పుల్లారెడ్డి మిఠాయి స్వచ్ఛమైన నెయ్యి ఆటా షుగర్ మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి ఒకటి కాదు మూడు మూడు కలిస్తే మిఠాయి కానీ మిఠాయి ఒకటిగా అనిపిస్తుంది అవును ఈ ఒక మిఠాయి మీరు తీసుకోండి అని ఇస్తే అది ఒకటిగా అనిపిస్తుంది ఒకటా అది ఒకటి కాదు ఇది త్రీ అలాగే ఈ దేహము దేహము ఓ దేహము అంటే ఒకటి అనిపిస్తుంది నేనే దేహము అని ఐడెంటిఫై ఆ నేను అభిన్నం గనక ఆ నేను ఎందుకే అభేదము దేహమునకు కూడా సంక్రమించి ఈ దేహం కూడా ఒక సింగిల్ ఎంటిటీ లాగా భాషిస్తుంది దేహమేమి సింగిల్ ఎంటిటీ కాదు దీన్ని పాంచభౌతిక దేహము అని అంటారు ఐదింటిని ఒకచో చేర్చినచో దేహము అగుము ఐదింటిని ఒకచోటకి చేర్చారు దేహము అవును ఈ ఐదు ఒకచోట చేరినవి మళ్ళీ ఐదు ఐదు అయిపోయాయి అనుకోండి దాన్నే మరణము అంటారు ఎందుకంటే మరణాన్ని పొందాడు అన్నానికి పంచత్వమును పొందము అంటారు ఐదు అయిపోయాడు ఆయన ఐదు అయిపోయాడు ఐదు అయిపోయాడు అంటే అర్థం ఏంటి అంటే ఇంక దేహం లేదు అని అర్థం అది అదే కాబట్టి ఈ దేహము ఒకటి కాదు అది పా సమాహారము ఇది అధ్యాత్మంలో అంశమే ఆ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవడం చాలాసార్లు చెప్పాను నేను అయినా మరొక్కసారి గుర్తు చేస్తాను ఈ పాదముల నుంచి ఈ వరకు మీరు భావన చేసుకోండి ఈ పా భావన చేయండి ఈ పాదముల నుంచి లాయన్స్ సీట్ వరకు పృథివీ అందుకే భావన చేయండి అది పృథివీ నేలకి తగులుతూనే ఉందిగా కుర్చీలో కూర్చుంటే కుర్చీ కూడా పృథివీయే కాళ్ళు నేలకి తగులుతున్నాయి అది పృథివే కాళ్ళు పృథివే అంతా పృథివి తర్వాత ఎబ్డమిన్ ఎబ్డమిన్ అంటే పొత్తి ఉంటారు ఎబ్డమిన్ అది ఆపహ జలములు మెడిటేషన్ ఇప్పుడు స్టొమక్ ఉదరము అది అగ్ని ఫాయర్ తర్వాత చెస్ట్కి రండి చెస్ట్ ఏమిటి అది డయాఫరమ్ ఉంటుంది డయాఫరము ఆ పైన అదంతా కూడా వాయు చేతుల గురించి చింత చేయకండి నెక్ అండ్ అబౌ అంటే మెడా ఆ అంతా కూడా ఆకాశము ఎందుకంటే కంఠం అంటే స్వరపేటిక అది ఆకాశము నోరంతా ఆకాశమే ముక్కు ఆకాశము చెవులు ఆకాశము మెల్లగా కన్నులు తెరవండి ఇది దేహం ఇప్పుడు దేహాన్ని ఇది గుండే ఇది ఏమో కాలేయము ఇది లేవా అలాగ పెట్టు కూర్చోకూడదు ఎందుకని గుండే అనగానే అబో కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తే ఒకసారి టెస్ట్ చేయించుకుంటే బాగుండే టెస్ట్ చేసుకోగానే వాళ్ళు ఏమని చెప్తారు ఏమండవు ఇది అప్పుడప్పుడు సౌండ్సేవో చేసుకోండి కాబట్టి మీరు ఈ ట్యాబ్లెట్లు వేసుకోండి అంటారు ఎందుకండి ట్యాబ్లెట్లు బాగానే ఉన్నాం కదండి బాగా లేనప్పుడు ఎలాగో తప్పదు బాగా ఉన్నప్పుడే టాబ్లెట్లు వేసేసుకుంటూ ఉంటే పిల్ యుగం చెప్పాను కదా ఎప్పటికి తేలేని ఈ ట్యాబ్లెట్స్ కొన్ని డాక్టర్లు ఏమని చెప్తారు అవున కొంచెం వీక్గా ఉన్నట్టుంది ప్రాణాయామం చేయండి అని చెప్తారా ప్రాణాయామం చేస్తా పొద్దున్నే నిద్రలేచి ప్రాణాయామం చేస్తావా పిల్లు వేసుకుంటావా అంటే పిల్ పిల్లు వేసుకుంటారు ప్రాణాయామం చేయాలంటే కష్టం ఇప్పుడు కొంత ఇది కపాలభాతి చేయచ్చు కదా కపాలభాతి కపాలభాతి చేయడానికి అసలు ముందు ఈ నరాలు కదలవు కదా ఈ కండలు కదలవు అసలు ఎప్పుడైనా కదిలిస్తాయి కదా వాటిని కపాలభాతి చేస్తే కదిలిస్తుంటే కదులుతాయి అసలు ఎప్పుడు కదలచడు వాటిని అలాగ దిగుసుకుపోయి ఉంటాయవి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే అది ఈసీజీ అని తీస్తాడు ప్రతిఈసీజీలోనూ ఏదో లొసుకుంటుంది ప్రతిఈసీజీను ఓ డాక్టర్ ఉన్నాడు స్వామీజీ మీకు ఈసీజీను స్ట్రెస్ టెస్టు నేను ఫ్రీగా చేసి పెడతాను వద్దని చెప్పాను ఆ ఖరీదో నాకు కవర్లో పెట్టి ఇచ్చేసే బట్టలు వేయకపోతాను నువ్వు నాకు బతు ఫ్రీగా ఉంటే నాకు కవర్ సో దెర్ ఈజ్ నో ఫ్రీడమ్ ఎందుకంటే ఇంకా తర్వాత వేసుకోవాలి ఎటర్ నలాలు వేసుకోమంటాడు ఎన్ని రోజుకు రెండు ఎంతకాలం బతికున్నంతకాలం ఏం వైద్యం ఉన్నది దాన్ని వైద్యం అంటారా బతికున్నంతకాలం మందు వేసుకుంటే దాన్ని ఏమంటారు అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ది డిసీజ్ అంటారు వైద్యం అని ఎలా అంటారు క్యూర్ ఎందుకు అవుతుంది అంటే ఆ డిసీజ్ ఇటువంటి పోకుండా మనతోటి ఉండడం కోసం దాన్ని నిలబెట్టుకొనుట మెయింటెనెన్స్ ఆఫ్ ది డిసీజ్ క్యూర్ ఎలా అయినది క్యూర్ అంటే అర్థం ఏమిటి మందు వేసుకోవడం దేనికి మందు మానేయడం కోసము అది క్యూర్ మందు వేసుకోవడం దేనికి మానేయడం కోసం ఈ మధ్యన సిస్టమ్స్ అన్నీ మారిపోయాయి ముందు వేసుకోవడం ఏంటంటే వేసుకుంటూ ఉండడం కోసము అనే ఒక స్కీమ్ ఒకటి క్రియేట్ చేశారు అలాగే హ్యాబిట్లు కింద తయారు చేసే సార్ పొద్దున్నే మనం ఏం కాఫీ తాగుతాం న్యూస్ పేపర్ చదువుకుంటాం ట్యాబ్లెట్ వేసుకుంటాం అలా తయారు చేసేసారు తర్వాత టాబ్లెట్స్కి కొత్త కొత్త అలారం టైం పీస్లు కూడా క్రియేట్ చేసి పెట్టారు మీరు ట్యాబ్ ముందు దాన్ని మీరు దాన్ని సాఫ్ట్వేర్ ఉంటుంది మొత్తం సమాచారమంతా దాంట్లోకి ఫీడ్ చేసి పెట్టే అది మీకు చెప్తుంది పొద్దున్న ఎనిమిదింటికి హార్ట్ హార్ట్ ట్యాబ్లెట్ వేసుకున్నారా అని అదేమో అడుగుతుంది వేసేసుకోవడం పదకొండింటికి లివర్ టాబ్లెట్టు మధ్యాహ్నం మూడు గంటలకేమో స్పిలీన్ ట్యాబ్లెట్టు రాత్రి ఏడు గంటలకి మళ్ళీ హార్ట్ ట్యాబ్లెట్టు ఈ లోపల భోజనానికి ముందు డయాబెటీస్ టాబ్లెట్టు మళ్ళీ రాత్రి భోజనానికి ముందు డయాబెటీస్ టాబ్లెట్ ఎన్ని వీడి పనంత ట్యాబ్లెట్లు మిగిదో ఉండడం మనిషి ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది ఉన్న ఉత్సాహం కూడా పోతుంది తప్పదేమో నాకు తెలియదు తప్పనిసరి అయితే మింగాలి డెబ్భై ఎనభై ఏళ్ళు వచ్చాక ఇంకా ఏముందులే దేహం ఉన్నంతకాలం ఉండకపోతే పోయిందని చెప్పేసి నొప్పి లేకుండా కొంచెం పుస్తకం చూసుకోవచ్చు ట్యాబ్లెట్ వేసుకోవచ్చు తప్పు కానీ టాబ్లెట్లే ప్రధానంగా పెట్టుకోకూడదు మందు వేసుకోవడం అన్నది సెకండరీ హెల్త్ స్ట్రాటజీగా ఉండాలి ప్రైమరీ హెల్త్ స్ట్రాటజీగా ఉండకూడదు మరి ప్రైమరీ హెల్త్ స్ట్రాటజీ ఏమిటి మాం ఆశ్రిత్య యతంతియే ఆత్మరూపంగా హృదయంలో ఉండే పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి సాధన చేసుకుంటూ పోవడం దీ ప్రైమరీ హెల్త్ స్ట్రాటజీ సెకండరీ ఒకప్పుడు ప్రైమరీ సరిపడదు క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేసుకుని మన సాధన మనం చేసుకోవాలంటే ఒక టాబ్లెట్ వేసుకోవాలి తప్పదు కాబట్టి వేసుకోవడం తప్పనిసరి అయినప్పుడు వేసుకోవడం అలాగ చూడాలి అంతేగాని ట్యాబ్లెట్లు దొరుకుతున్నాయి మన జేబులో డబ్బులు ఉన్నాయి ఎకానమీ అంతా డెవలప్ అయింది కాబట్టి అలా ట్యాబ్లెట్లు కొనేసి పెట్టుకుంటూ ఉన్నాం అలా చేయకూడదు కాషస్గా ఉండాలి ఎనీవే సో చూడండి ఈ దేహాన్ని పంచభూతములతో నిర్మాణమైనది అని ఇప్పుడు నేను చెప్పిన దాన్ని దాన్ని పంచభూత ధారణ అంట నిత్యం చేసినట్లయితే మీకు దేహాభిమానం తగ్గుతుంది దేహాభిమానం తగ్గితే లాభం నష్టం అంతా ఎందుకు తెలుసినా దేహానికి రోగాలు కూడా తగ్గుతాయి బాడీకి రోగాలు ఎందుకు పెరుగుతాయంటే మనం బాడీతో అప్సెస్ అయిపోవడం మూలంగా దానికి రోగాలు పెరిగిపోతాయి మీకు నేను ఒక పాయింట్ చెప్తాను మీరు ట్రై చేయండి మీరు పెద్దలు ఎవరికి వాళ్ళ అనుభవంతో తెలుసుకోవడం గది ఏంటంటే మీరు బాడీని కొంత ఇగ్నోర్ చేయటం దాన్ని గారం గారం చేయటం మారాము చేయటం మానేసి కొంచెం ఒక్క పిసరు దాన్ని రఫ్ అండ్ టఫ్ కింద వదిలిపెట్టి చూడండి చక్కగా చిలకలాగా ఉంటుంది మీరు దాన్ని మరీ మప్పేసి పెడితే అది మరీ నీరసబడిపోయి రోగగ్రస్తం అయిపోతుంది కొంచెం ఎండ ఎక్కువగా ఉందనుకోండి వెంటనే ఎయిర్ కండిషన్ రూమ్లో గెలిపే దాంట్లో ఫిక్స్ అయిపోతే దేహానికి రోగం వచ్చేస్తుంది ఎండో ఏదో మొత్తానికి బయట తిరిగి కొంత దాన్ని రఫ్ అండ్ మెయింటైన్ చేయాలి అంటే ఏమిటి దాని ఎడల ఒక ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్ అండ్ వెల్ ఇన్ఫార్మ్డ్ న్యూట్రల్ స్టాంప్స్ తీసుకోవాలి ఇంటెలిజెంట్గా మూర్ఖంగా కాదు మూర్ఖంగా ఎంత రోగం వచ్చినా నేను ముందు వేసుకోను అలా కాదు ఇంటెలిజెంట్గా ఇప్పుడు ఇంకా దేహాన్ని స్వామిజీ పట్టించుకోదన్నారు నలభై నాలుగు డిగ్రీలు బయట వెళ్ళి నిలబడ్డారని కొన్ని సంస్ట్రోకు వస్తుంది అలాంటి పొరపాటు చేయకూడదు ఇంటెలిజెంట్ వెల్ ఇన్ఫార్మ్డ్ న్యూట్రల్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద బాడీ అప్పుడు దేహము చిలకలా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఫుల్ హార్డీగా ఉండకూడదు మూర్ఖంగా ఉండకూడదు మూర్ఖంగా ఉండడం అంటే ఏమిటి ఈ ఎండలో వెళ్ళిపోయి మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇచ్చు నడిచేస్తావు సైకిల్ మీద తిరిగేసి వచ్చారని కొన్ని సంస్లోకి వస్తుంది చాలా డేంజర్ అలాంటి పొరపాటు చేయకూడదు అలాగే యూఎస్లో ఒక శీతకాలంలో కెనడాలోనూ సరైన డ్రెస్ లేకుండా బయటకు వెళ్ళిపోతే చాలా ప్రమాదం అలాంటి పొరపాట్లు చేయకూడదు మనం ట్రబుల్లో పడతాం ఇతరులు ఇతరులను కూడా మనం ట్రబుల్ పెట్టిన వాళ్ళం ఇంటెలిజెంట్గా కానీ అట్ ది సేమ్ టైం దాన్ని ఒక పనిముత్తుగా చూడడం నేర్చుకోవాలి ఇట్స్ ఎ టూల్ ఆఫ్ యాక్షన్ దాని ఎడల ఇది జర మరణము ఈ భావాలన్నింటినీ కూడా మీరు తీసి పక్కన పెట్టాలి పీపుల్ టాక్ ఆఫ్ డెత్ డెత్ అంటే ఏదో తెలుసా మీకు తెలుసా మీకు దూనో డెత్ గురించి తెలుసుకున్నవాడు ఎవడూ లేడు ఈ సృష్టిలో డెత్ గురించి మీకున్నవన్నీ కూడా కర్ణాకర్ణి వీడి చెప్పాడు వాడు చెప్పాడు ఇక్కడ విని అక్కడ విని మీరు పోగేసిన సమాచారం తప్ప past hand knowledge of death evadiki ledo evadiki undadu enduko telustuna nobody is going to die o ante bhrama manushi bhrama lo nenu bhrama lo ne untanu ante dani evadu em chestadu kabatti i am not going to die but it goes with one more i was not born nenu puttaledu nenu gittabovutaledu marana moksha ittude vacchesindante Why do you think? You are already free. You are already free. That's why the human comes intoını and who has freedom of God has to die with a licensed USA, and it is still alive. If there is a man who focuses like a male, who was in jail. If there is a man who is in jail, who is merely consumed well. When it is collapsed, you don't want to exacerbate it. First God doesn't dotted yet. How will it stop themselves from death?! Those who do but become the human. మరణం నుంచి మోక్షం ఇప్పుడు నీకు వస్తుంది ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు టేక్ ఇట్ బట్ పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ ఇట్ ఎందుకంటే దేహాభిమానం ఉంటుంది కండిషనింగ్ ఉంటుంది ఫ్యామిలీలో కండిషనింగ్ ఉంటుంది కల్చర్ కండిషనింగ్ ఉంటుంది రిలిజియస్ కండిషనింగ్ ఉంటుంది ఆ కండిషనింగ్లో ఇది మృత్యువు వీడు చచ్చిపోయాడు నేను చచ్చిపోతాను వాడు ముందు చచ్చిపోయాడు నేను తర్వాత చచ్చిపోతాను వాడు తొందరగా చచ్చిపోయాడు కాబట్టి అభాగ్యుడు వీడు చాలా కాలం తర్వాత చచ్చిపోయాడు కాబట్టి పుణ్యాత్ములు ఈ విధమైన హారిఫిక్ కండిషనింగ్లో బతుకుతూ ఉంటాడు మనుషులు అందుకోసం మృత్యు అంటే భయపడతాడు మృత్యువు అంటే భయపడడం అంటే ఏమిటో తెలుసిన యూఆర్ ఎఫరైడ్ ఆఫ్ ది అన్నోన్ అని అర్థం ఎందుకంటే మృత్యువు గురించి తెలిసి భయపడడానికి ఏమీ లేదు ఏం తెలుసు మీకు మృత్యువు వాటికి చచ్చిపోయేటంటే మనకెలా తెలిసింది మనకి ఏం తెలిసినట్టు ఏమీ తెలియనట్టు కాబట్టి దిస్ ఈజ్ ఎ వెరీ ఫన్నీ థింగ్ ఈ కండిషనింగ్ నుంచి మనిషి బయటపడడానికి చాలా కష్టం కాబట్టి సాధన వచ్చేసి దాని నుంచి బయటపడాలి మంచిది ఆధ్యాత్మం ప్రత్యేకాత్మ విషయం దేహాన్ని గురించి తెలుసుకున్నారు కదా తర్వాత ఇంద్రియాల గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది చూపు చూపుల మీద మీరు ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే చూపు చూడబడేది చూపు వెనకాల మనసు దాని వెనకాల చేతను నేను అదే ధ్యాన నేత్రధ్యానం శాంభవి ముద్ర ఇత్యాదు దాన్ని అధ్యాత్మంలో భాగంగా తెలుసుకోవాలి తర్వాత మనస్సును తెలుసుకోవాలి మనస్సుని వాచ్ చేస్తూ తెలుస్తుంది మనస్సును తెలుసుకోవాలి తర్వాత అహమస్మి నిశ్చలమైన ఆత్మతత్వంగా నిలిచి ఉండాలి ఈ సర్వాన్ని కూడా విడు ప్రయత్నం చేసి తెలుసుకోగలుగుతాడు వృత్సం అధ్యాత్మం తర్వాత కర్మచాఖిలం సమస్తం విదుహు మీరు దేహాధ్యాస పెట్టుకుని నేను కర్తను అని కర్తగా కర్మల్ని చేసుకుంటూ మీకు పది కర్మలో పదిహేను కర్మలో తెలుస్తాయి మీరు అంతే చేయగలుగుతారు వేదంలో పది లక్షల కర్మలు ఉన్నాయి అది కాక పురాణాల్లో వంద లక్షల కర్మలు ఉన్నాయి కాబట్టి అవన్నీ తెలుసుకునే ప్రసక్తే లేదు కర్మని సమస్తం తెలియడం అంటే నేను అకర్తృ అభోక్తృ ఆత్మస్వరూపుడను దేహము నుండే కర్మ అని ఎవడైతే కర్మణ్యకర్మ పశ్చేత అకర్మణి చకర్ కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకృత్ వాడే కర్మరహస్యాన్ని పూర్తిగా తెలుసున్నవాడు కాబట్టి మీరు ఆత్మస్వరూప ధ్యాన నిష్ట చేత కర్మరహస్యం కూడా మీకు తెలుస్తుంది కర్మరహస్యం అంటే ఏదో తెలుస్తుందండి దేహేంద్రియాదులు ఎందు కర్మ ఉంటుంది తప్ప ఆత్మస్వరూపమునందు కర్మ సంబంధము ఉండదు ఆత్మకర్త కాదు కర్మ కాదు కరణము కాదు అసలు క్రియా సంబంధమే ఉండదు ఆయం హంతి నహన్యతే సాధి భూతాధి దైవం మాం సాధియజ్ఞం చేయాణకాలే మాం విదర్యుక్తసంట ఆత్మనిష్ట కలిగిన జ్ఞానులు అంటే పూర్ణమైన ఈశ్వర భక్తితో నిష్కామభక్తితో ఉండటము మాం ఆశ్చర్త కదా అలాగే ఆత్మస్వరూపనిష్ఠులే ఉండటము ఈ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవన్నీ తెలుసుకుంటారు వాళ్ళకి అవన్నీ సాక్షాత్కరిస్తాయి తెలిసిపోతాయి జ్ఞానము ఏమిటేమిటి తెలుస్తాయి బ్రహ్మ తెలుస్తుంది సమస్తమైన అధ్యాత్మం తెలుస్తుంది కర్మరహస్యం తెలుస్తుంది అంటే జీవిత రహస్యం తెలుస్తుంది మనిషికి జీవిత రహస్యం తెలియదు మనిషి ఓ ఈ పుస్తకాలు పుస్తకాలు ఇక్కడ అక్కడ ఏదో వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది పోగేసుకుంటాడు జీవిత రహస్యం తెలుసుకోవడం చాలా కష్టం ఇప్పుడు ఈ దేహం ఏమిటి ఇదిలా ఎందుకుంది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎందుకు ఉన్నాయి ఈ ఆహారం దీంతో పాడిస్తుంటే అది అరిగిస్తూ ఉంటుంది ఈ దేహం ఏదో పనిచేస్తుంది వాట్ ఈజ్ ఇట్ దీని లోపల ఉండే మనస్సు అదేమిటి ఇది పుట్టడం అంటే ఏమిటి గెట్టడం అంటే ఏమిటి మృత్యు అంటే ఏమిటి అవన్నీ కూడా ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా తెలియడము దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ సీక్రెట్ ఆఫ్ లైఫ్ మీకు పుస్తకాలు చదివితే వస్తుందండి పుస్తకాలు చదివిన రోజు చదవాలి అవసరం మేరకు కానీ ఇమాజినేషన్స్ కల్పనలు వీటన్నిటినీ కూడా త్యాగం చేసి ఆత్మనిష్ఠుడై ఉండి తెలుసుకోవాలి అంతేగాని సీక్రెట్ ఆఫ్ లైఫ్ ఇక్కడ సీక్రెట్ ఆఫ్ లైఫ్ తెలుస్తుంది వీడికన్నా ఆయన అంటున్నారు అంతేకాకుండా అధిభూతం కూడా తెలుస్తుంది అధిదైవం తెలుస్తుంది అధిభూతము అంటే తెలుస్తున్నాం అండి మనం జగత్తుకేసి చూస్తాం మనకేం కనపడతాయి అన్ని ద్వంద్వాలు కనపడతాయి కాని ద్వంద్వాలేమీ లేవు తత్వంలో ద్వంద్వలు ఉండవు నామరూపాల్లోనే ద్వంద్వాలు ఉంటాయి మనకి మన మన సంసారమే మనకు కనపడుతూ ఉంటుంది తప్ప మన సంసారాన్నే మనం ప్రాజెక్ట్ చేసి చూస్తాం తప్ప అక్కడ ఉన్నదాన్ని మనం చూడలేము అక్కడ ఉన్నదేవిటి అంటే పృథివీ ఆప అగ్ని వాయు ఆకాశ ఇంటే ఉన్నాయి ఇవే ఉన్నాయి మిత్రులు ఈ పార్టీలు ఆ పార్టీలు మనవాళ్ళు పరాయి నా ఇల్లు నా వాకి ఇవ ఏమీ లేవు అవన్నీ ఉన్నాయని మన మనస్సులో ఉండే సంసారాన్ని బయటికి ప్రాజెక్ట్ చేసి అది చూస్తూ ఉంటాం ఫిలింలో ఉన్నటువంటి సంస్కారాలని ఇంప్రెషన్స్ని తెర మీదకి ప్రాజెక్ట్ చేసి అవి చూస్తున్నాం మనం సినిమాలో అంతే కదా సినిమాలో ఏం చూస్తున్నారు మీరు ఆ ఫిలిం మీద ఉండే ఇంప్రెషన్స్ని తెర మీద వేసి అవి చూస్తున్నారు అంతే కదా అలాగే స్పేస్ టైమ్ అనే క్యాన్వాస్ మీద మనస్సులో ఉండే వాసనలన్నన్నిటినీ కూడా ప్రాజెక్టు చేసి ప్రాజెక్ట్ చేసే కాంతి ఆత్మచైతన్యం అది చూసి అదే అదే జగత్ అని వీడు అనుకుంటాడు అది కానే కాదు నిజానికి తత్వదృష్టితోటి జగత్తును చూడడం అభ్యాసం చేయాలి జగత్ అంటే నా ఇల్లు నా రోడ్లు ఎగ్జిట్లు దట్ ఈజ్ నాట్ ది జగత్ పృథివీ ఆప అగ్ని వాయు సూర్య కాదు అది జగత్ అంటే సాధి అధిభూత తర్వాత అధి దైవ ఇప్పుడు దైవ అంటే దేవతలు ఇక్కడ హోడో అక్కడ హోడో కూర్చుని పట్టుపంచలు కట్టుకుని ఇటు తిరుగుతారు నాట్ లైక్ దాట్ ఇది తత్వం ఇది అది దట్ ఈజ్ ఆల్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సానిఫికేషన్ అధి దైవ ఇప్పుడు గంగానది ఉందనుకోండి గంగానది ఇజ్ ఎ రివర్ వాటర్ దై భూత బట్ అది చైతన్యం చైతన్యము తప్ప వేరే ఏమీ కాదు గంగానది అంటే గంగానది యొక్క జ్ఞానము కంటే భిన్నముగా గంగానది ఉండదా ది నాలెడ్జ్ ఆఫ్ ది రివర్ గంగా డూ యూ హ్యావ్ గంగా అదర్ దాన్ ది నాలెడ్జ్ ఆఫ్ గంగా నో యు సీ వితౌట్ నాలెడ్జ్ దేర్ ఇస్ నో ఎగ్జిస్టెన్స్ వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ వుడ్ ఇట్ బీ దట్ ఈజ్ ఆల్ టుగెదర్ అన్నోన్ టు యూ అలాంటి ఎగ్జిస్టెన్స్ ఏమి ఉండదు కాబట్టి గంగా అంటే గంగా అనే జ్ఞానానికే గంగానికే ఆత్మచైతన్యమే గంగా అనే పేరుతోటి వ్యవహరిస్తోంది ఆత్మచైతన్యమే హిమవత్పర్వతము అనే పేరుతోటి మనకి భాషిస్తోంది సర్వము ఆత్మయే ఇది అధిదైవ జ్ఞానము అధిభూత జ్ఞానము అధిదైవ జ్ఞానము ఆ విధంగా పరమేశ్వరుణ్ణి సాధి యజ్ఞము ఈశ్వరుడు యజ్ఞస్వరూపుడు యజ్ఞము అంటే యజ్ఞము అంటే రిచువల్ అనేది చాలా పరిచ్ఛిన్నమైన అర్థం యజ్ఞశబ్దానికి చాలా విస్తృతమైన అర్థం అవగలదు సో యజ్ఞము అంటే సమర్పణకి యజ్ఞము అని పేరు అల్టిమేట్ సమర్పణ ఏమిటంటే ఒక పరిచ్ఛిన్న వ్యక్తిత్వాన్ని ఐశ్వర చైతన్యంలో విలీనం చేసేయటం సో అహమేవాహం మాన్యుహో నిస్వాహ వినుంటారు మంత్రాలు మీరు అహం నేను నేను మాన్ జుహోమిస్వాహ నన్ను నేను హోమం చేసేసుకుంటున్నాను అహంకారం జుహోమిస్వాహ ఈగోని హోమం చేసేస్తున్నాను అని ఆ పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వాన్ని జ్ఞానరూపంగా హోమం చేయడం అంటే ఫిజికల్ ఏమీ కాదు జ్ఞానరూపంగా ఆ ఈశ్వరుని యొక్క చైతన్యంలో విలీనం చేసేయటం అది యజ్ఞం ఆ యజ్ఞస్వరూపుడు ఈశ్వరుడు యజ్ఞో వై విష్ణు అంతా వస్తుంది తర్వాత అధ్యాయమంతా మూలం ఇదే తర్వాత అధ్యాయానికి ఫౌండేషన్ ఈ శ్లోకమే కాబట్టి ఇక్కడ ఊరికే స్థూలంగా తెలుసుకుంటే చాలు ఎందుకంటే అధ్యాయమంతా ఈ టాపిక్ మీదే ఉంటుంది తర్వాత ప్రయాణ కాలము చూడండి గీతలో మృత్యువు అనే పదము మనం అనుకున్న సెన్స్లో వాడరు దాన్ని ఏం గరుడ పురాణం ప్రవచనం కాదు కదా భగవద్గీత ప్రవచనం సో ఇక్కడ మృత్యు లోకంలో అందరూ అనుకునే విధంగా ఉండదు ఇక్కడ మృత్యు అనే పదం ఉండదు చచ్చిపోవడం అనే మాట లేదు ఇక్కడ మరి అయితే దేహత్యాగమునకు ప్రయాణ కాలము అని ప్రయాణానికి వెళ్తారు ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కుతారు లాంగ్ ఉంటుందని ఏపీ ఎక్స్ప్రెస్ అంటున్నాను ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కుతారు ఎక్కి మళ్ళీ ఢిల్లీ వెళ్తారు రోజు పూట ఎంతో పడుతుంది మళ్ళీ వారం రోజులుంటే మళ్ళీ లేచి చక్క వస్తారు అక్కడే వెళ్ళి అక్కడే కూర్చుంటారా లేచి వస్తారు సపోజ్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు నేను స్థల భాండ విసర్జనము ఉంటారు అంటే ఇంక ఇక్కడ ఏమీ లేవు స్థలం లేదు భాండము లేదు వాడబడితే సావగ్రి ఇక్కడ స్థలం లేదు ఇల్లు లేదు సావగ్రి లేదు ఏవీ లేదు అన్ని ఆఖరికి బ్యాంక్ అకౌంట్లు కూడా క్లోజ్ చేసేసి ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి రావాల్సిన వసూ అన్నీ వసూలు చేసేసుకుని గుడ్ బై టాటా చెప్పేసి ఏపీ ఎక్స్ప్రెస్లో కూర్చుని ఢిల్లీ పోతాడు ఇంకా మళ్ళీ రాడు హైదరాబాద్ అలాంటి ప్రయాణమే మృత్యువు దానికే మృత్యువు అని పేరు దాని ప్రయాణకాలము అంటారు ప్రయాణ కాలంలో ఈశ్వరుణ్ణి తెలుసుకునవలను ప్రయాణకాలంలో ఈశ్వరుడు తెలియాలంటేలాగా మొత్తం ఒక జీవితకాలం ఈశ్వరుణ్ణి ధ్యానిస్తే ప్రయాణ కాలంలో ఈశ్వరుణ్ణి ధ్యానిస్తారు యుక్త చేత మనస్సుపై చాలా చక్కటి ఆధిపత్యం యోగము మనస్సుని నిగ్రహించటము మనస్సుని స్వాధీనం చేసుకుని మనస్సు సత్వగుణ ప్రధానంగా ఉండి తను ఏ విధంగా చెప్తే ఆ విధంగా మనస్సు పనిచేసే స్థితి వీడు తెచ్చుకోవాలి తెలిసిపోతుంది ఏమని ఈ దేహత్యాగం అయిపోతుంది ఈ దేహము అని తెలిసిపోతుంది తెలియకుండా ఎవళ్ళు ప్రాణత్యాగం చేయరు లేదంటే కోమాలో పోయారు వీడి దృష్టిలో కోమ ఆ జీవుని దృష్టిలో కోమ అనేది ఏమీ ఉండదు జీవుడికి తెలుస్తుంది ఎందుకంటే చేతనుడు జీవుడు తెలుసుకోవడం జీవుని యొక్క స్వభావం జీవుడు జడు కాదు తెలుసుకోవడమే జీవుడు తెలుసుకోవడానికే జీవుడు అని పేరు చేతనతత్వం కాబట్టి ఈ దేహం శిథిలమైపోతోంది ఈ దేహం ఇంకా ఈ ఆత్మశక్తిని నిలబెట్టలేదు అని తెలిసిపోతుంది దేహాన్ని విధులు పెట్టేస్తాడు విధులు పెట్టేసి ఆ జీవుడు ఇంకొక దేహానికి పోతాడు అజ్ఞాని అయితే జ్ఞాని అయితే సర్వంలో విలీనమైపోయి ఉంటాడు ఆల్రెడీ దేహం శిథిలమైపోయి పడిపోతుంది సో ఆ స్థితికి ప్రయాణ కాలము అంటే దానికి పేరెలా పెట్టేటప్పుడు చూడండి ప్రయాణ కాలం అన్నాడు మనవాళ్ళు అప్పుడే చావు వచ్చేసింది మరణ సమయం వచ్చేసింది అని భయపడిపోతూ ఉంటారు మరణం అనే మాట వినపడకూడదు మరణం మన ఇంట్లో ఉండకూడదు మన జోలికి మరణం రాకూడదు సపోజ్ ఒక గృహంలో పదేళ్లు మరణం రాలేదనుకోండి ఏమైపోతుంది ఆ గృహం అందరూ కూడా సెనైల్ పీపుల్ అయిపోతారు పదేళ్ళు కాబట్టి పోనీ ఇంకో పదేళ్ళు వేసుకోండి అప్పుడు అందరూ కూడా అయ్యా మరణం వస్తే బాగుండు మరణం వస్తే బాగుండు అని వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంటూ కూర్చుంటారు కాబట్టి మరణాన్ని గురించి మనకుండే భావజాలం అంతా కూడా తప్పే దాన్ని సరోగా శోధన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రయాణకాలం అది మరణమంటూ ఏమీ లేదు ప్రయాణకాలం కాబట్టి ప్రయాణకాలంలో మనం ఈశ్వరుణ్ణి స్మరించుకోవాలి అంటే మన మనస్సు ఎప్పుడు ఈశ్వరుణ్ణి స్మరించమని చెప్తే అప్పుడు స్మరించే స్థితిలో ఉండాలని అంటే మనం దాన్ని యోగాభ్యాసం చేసి దాన్ని ఆ స్థితికి తీసుకురావాలి యుక్తచేత సహా భాష్యం సాధిభూతే సాధిభూతాధిదైవం అధిభూతాధిదైవంచధిభూతాధిదైవం అధిభూతిదవర్త సాధిభూతాధిదం అది విగ్రహవాక్యం అధిభూత అధిదైవంచ్వంద్వసమాసం సమాహారద్వంద్వం చేస్తే అధిభూతాధిదవం అవుతుంది ఏక ఏకవద్భావం వస్తుంది సమాహారద్వంద్వంలో దానికి సహ అనే అవ్యయంతో తో సమాసం చేస్తే అధిభూతిదవ సహ వర్త సాధిభూతాధిదవం పుత్రేణ సహ వర్తీ సపుత్ర సహ అనే దాని స్థానంలో స ఉష్ణు సహాథంలో సు సహాథే సహ సకారం ఉండదు కానీ అర్థం మటుకు సహా దానితో బాటు అంటే అధిభూత అధిదైవములతో బాటుగా అధియజ్ఞము అంటే యజ్ఞస్వరూపుడునైనా నన్ను వాళ్ళు తెలుసుకుంటారు అంతా తెలుసుకోవడమేనండి విదుహు విదుహు విదుహు ఇక్కడ కుల్యుహు ఏముండదు తెలుసుకోవడమే ఇక్కడ ముఖ్యం జ్ఞానప్రధానం కదా ఏం చేస్తారు చేసినవి చాలు తెలుసుకునే టైము ఇంకా చేయాల్సినవివో కొన్ని ఉంటాయి అవి అవుతూ ఉంటాయి చేయాల్సినవి అవుతూ ఉంటాయి పొద్దున్నే లేవగానే బ్రేక్ఫాస్ట్ కాఫీ తాగడం బ్రేక్ఫాస్ట్ చేయడం దానికోసం పెద్ద నేను కర్తను నేను కర్తను నేను అనుకోకర్లా బ్రేక్ఫాస్ట్ తినేసి కాఫీ తాగేసి అలా సాక్షిగా ఉండిపోవచ్చు దీనికోసం కర్త కాలక్కర్లేదు ఉంటే భ్రాంతి నేను కర్తను అన్నది కాబట్టి అవుతూ ఉంటాయి పనులన్నీ ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఆలోచించు చూడండి బ్రేక్ఫాస్ట్ నేను చేయవలను కాఫీ తాగవలను అని గట్టిగా సంకల్పించి లేకపోతే అసంకల్పితగా అయిపోతూ ఉంటాయా ఎలా అవుతుంది వేరే చెప్పండి అంటే ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి అలవాటు ప్రకారంగా అయిపోతూ ఉంటాయి కర్తృత్వం ఉందని మన భ్రమ తింటే సాధియజ్ఞ సాధియజ్ఞేనా సాధియజ్ఞం అది అంటే అధియజ్ఞేన సహ వర్తతే అని అక్కడ కూడా సమాసం చూసుకోండి సాధియజ్ఞం అంటే అధియజ్ఞ స్వరూపుడున యజ్ఞస్వరూపుడనైనా నన్ను తెలుసుకుంటారు అయ్యా ఇవన్నీ చెప్పకుండా మీరు దాచేసేస్తున్నారని మీరు అనుకోదు ఎందుకంటే అర్జునుడు ప్రశ్న వేయబోతున్నాడు ఏమని అధ్యాత్మం అనగానేమి అధియజ్ఞం అనగానేమి అధిదైవం అనగానేమి అది ఇంకేదైనా ఉంటే అది ఏమి ప్రయాణకాలం అంటే ఏమిటి అప్పుడు నన్ను స్మరించాలన్నావు కదా ఎలా స్మరించా అవన్నీ అడగబోతున్నాడు నేను ముందే చెప్పు కూర్చుంటే ప్రశ్నలు మళ్ళీ ప్రశ్న చెప్పాలి మళ్ళీ సమాధానం చెప్పాలి కదా కాబట్టి ఆ మెటీరియల్ అట్టి పెట్టుకుంటే మళ్ళీ క్లాసులో చెప్పుకుంటూ ఉంటుందండి కాబట్టి ఇది గీతలో పద్ధతిలాగే ఉంటుంది ఆఖరి శ్లోకము తరువాత అధ్యాయానికి సూత్రము ఈ ఆఖరి శ్లోక వివరణే తర్వాత అధ్యాయం కాబట్టి మీకు అంతా నేను దాటవేసేస్తున్నానని మీరేమీ చింతచేయద్దు మీకు నెక్స్ట్ శ్లోకం చూడగానే తెలిసిపోతుంది ప్రయాణకాలే మరణకాలే పిచా రెండు చోట్ల శ్రీకృష్ణుడు ఈ మరణకాలాన్ని గురించి ప్రస్తావన చేశాడండీ రెండు చోట్ల కూడా మరణకాలమని అనలేదు టీకాకారులు అన్నారు మనకి తెలియకుండా పోతున్నా ఆయనైతే ప్రయాణకాలమనే అన్నాడు దానికి ప్రయాణం అని పేరు పెట్టాడు ఎంత బాగుందో చూడండి ఆ పేరు ప్రయాణం ఇంకా ప్రయాణానికి టైం అయిపోయిందండి అన్నాడు ఇప్పుడు అమెరికా వెళ్ళి టైం వచ్చేస్తే ఇంకా అమెరికా ప్రయాణానికి టైం అయ్యిందండి అన్నట్టుగా ఇంకా పర్లోక ప్రయాణానికి ప్రయాణం తప్ప మరణం అనేది ఏదీ లేదు ఇప్పుడు చిన్నపిల్లలకి తండ్రో తల్లలో పోయారనుకోండి వాళ్ళు అడుగుతారు అమ్మ ఎక్కడని అడిగితే చంద్రుణ్ణి చూపించి ఆ స్వర్గంలో ఉంది అమ్మ అంటే ఓ పిల్లవాడు మరైతే అమ్మ ఎప్పుడు వస్తుంది అని అడిగితే ఆ తండ్రి చెప్పాడు అమ్మ రానక్కర్లేదు నాన్న మనమే వెళ్దాం అమ్మ దగ్గరికి అని చెప్పాడు బాగుంది కదా ఇప్పుడు దాన్ని ఆ రకంగా చూడాలి కానీ అది వాడు చచ్చిపోయాడు వీడు చచ్చిపోయాడు కూర్చుంటే అది అజ్ఞానమే అవుతుంది ఎనీవే వేదాంతుల దృష్టిలో మరణం అనేది ఉండదు అందు గురించి నేను మీకు అలా అంత గట్టిగా చెప్తున్నా యుక్తచేత సహా సమాహిత చిత్త ఇతీ ఏకాగ్రమైన చిత్తము గలవారు అని అభిప్రాయం వాళ్ళకు మా ఏకాగ్ర చిత్తం అభ్యాసం చేయాలి చేస్తే ఆ సమయంలో మీరు ఈశ్వరుణ్ణి ధ్యానం చేయగలుగుతారు మోక్షాన్ని పొందగలుగుతారు ఇది శ్రీమద్ పరమహంస పరవిరాజకాచార్యవర్య శ్రీ గోవింద భగవత్ పూజ్యపాదశిష్య శ్రీమద్ శంకర భగవత్పాదకృతం శ్రీమద్భగవద్గీతా భాష్యే జ్ఞాన విజ్ఞానయోగో నామ సప్తమో అధ్యాయ రము ఇది శ్రీ మహాభారత भगवत योगशास्त्रे श्रीमद्भगवीताष्त्सु ब्रह्म विद्यासंवा ज्ञान विज्ञान योगो सप्तम अर्जुन उवाच के किध्यात्म చూడండి ఆయన గత రెండు శ్లోకాలకి ప్రశ్నలు వస్తున్నాయి ఆ బ్రహ్మ ఏమిటి అధ్యాత్మం ఏమిటి కిం కర్మ పురుషోత్తమ ఆయన కర్మ మొత్తం కర్మంతా తెలుస్తుంది ఆ కర్మ ఏమిటి అని ప్రశ్న వేస్తున్నాడు అధిభూతం అధిదైవం కిముచ్యతే అధిభూతం అంటే ఏమిటి అధిదైవం అంటే ఏమిటి అధియజ్ఞ కథం కోత్ర దేహేస్ మధుసూదన అధియజ్ఞం గురించి కూడా రెండు ప్రశ్నలు వేశాయి ప్రయాణకాలే చేయోసి నియతాత్మీ ప్రయాణకాలం అన్నావు అదేలాగా తర్వాత యుక్తచేత సహాయ అన్నాడు కదా దాని మీద కూడా ప్రశ్నే నియతాత్మభి కథం మనస్సును నిగ్రహించడంలాగా అది ఏ విధంగా ప్రయాణ కాలంలో చేయాలి అనే అన్ని ప్రశ్నలు అడిగాడు ఏదీ మిగల్చలేదు నిజానికి ఈ రెండు శ్లోకాలు చదివేసి అధ్యాయంలోకి వచ్చేసేయచ్చు ఎందుకంటే అన్ని ప్రశ్నలు వచ్చేసే అయినా కూడా కొంత మనం వ్యాఖ్యానం చేసుకున్నాము తర్వాత శ్రీ భగవాను అక్షరం బ్రహ్మ పరమం ధ్యాత్మ్య భూతావోద్భవకర విసర్గసమద పూర్ణమిదం పూర్ణాత్మ